కరుషితమైన దేవా ప్రేమ నమ్మకమైన రాజా మీకు వందనాలు ప్రభ తండ్రి యొక్క దిన ప్రభ మేము తెలిసా తెలియక తప్పులు చేస్తే క్షమించి మందించండి ప్రభ తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి పాటల తండ్రి ఈ యొక్క దినాన్ని మంది నాశించుకుపోతున్నారు ప్రభ ఈ యొక్క నాకు మా కుటుంబాలకి ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభ తండ్రికి వందనాలు తండ్రి మంచి తెలుగు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభ వాక్యం విన్నది విడిచిపెట్టుకోకుండా ప్రభ మరో దేవుని ప్రయాణించుకునే కృపను దయచేమండి నజరైన తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ నాకు చాలిన దేవుడు నీదే సయ్యా ఎవరు నడిపించలేరు ీ ప్రేమను ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవేసయ్యా ఎవరు నడిపించలేరు నీ ప్రేమను ఏసయ్యాత్రమే సయ్యా శృతి స్తోత్రామే yesayya me stotra mesayya stuti me stotra mesayya stotra mesayya na ku chalina devudabu nee ve yesayya ఎవరు భరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా నా దాచావు నాజీవమునీలో దాచావు నా ప్రతి అవసరము ీ మహిమతి చావు నా ప్రతి అవసరము నీ మహిమతి చావు తోత్ర మే సయ్యా తృతితోత్ర మే సయ్యా తోత్ర సయ్యా తృతితోత్ర మే సయ్యా తోత్ర సయ్యా తోత్రమే సయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా విలుపటలోపట నాకు తోడై ఉన్నావు విలుపటలోపట నాకు తోడయ్యన్నావు కథాలు దూతనను నా కాల కింద ఉంచావు కథాలు దూతలను నా కళ కింద ఉంచావు తోత్రా సయ్యా కృతి తోత్రామే సయ్యా తోత్రామే సయ్యా તો સ્ત્રોત્ર લેસયા સ્ત્રોત્ર લેસયા સ્તુતિ સ્ત્રોત્ર લેસયા 나કુ ચાલિના દેવડબ ની દે એસયા યવર મરપિનચે લેર ની પ્રેમનુ એસયા చేశావు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు తోత్ర మే సయ్యా ప్రతితోత్రా మీ తయ్యా చోత్రామే సయ్యా స్తితోత్రాన్ని మేస్తయ్యా స్తోత్రాన్ని సయ్యా స్త్రాన్ని మేస్తయ్యా నా కుతాలిన దేవుడవు నీవే ఏ సయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రమే సయ్యా स्तोत्रमेशैया स्तोत्रमेशैया स्तुति स्तोत्रमेशैया स्तोत्रमेशैया स्तुति स्तोत्रमेशैया नाकु चालिना देवडवु नीवे येशैया यवरु मरपिनचेलेदु థ్యాంక్ యూ సిస్టర్ ఫ్రేసు అన్న ప్రేజ్ లోడ్ అన్న కనిపిస్తున్నాడు అక్క హలో అయ్యో ఇన్పడుతుందన్న మనం వాక్యంలోకి వెళ్దామా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మన వాక్యంలోకి వెళ్దాం స్తోత్రమైన ప్రభావేసే మా ప్రభా ఈ సాయంకాల సమయంలో దేవాయసే మా ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో దేవాయసే మా ప్రభా కాపాడి ఇటువంటి ఆని వచ్చినా దేవాయసే మా ప్రభావ మీరు ఉన్నారని మా ప్రభా దేవా ప్రపంచంలో ఎంతో దేవాయసం అప్పుడు ఎన్నో వ్యాధులు వచ్చినాయి ఎన్నో క్రియలు వచ్చినాయి మా ప్రభావ ప్రతి ఒక్క దాన్ని దేవాయసం ప్ర ఎదుర్కొని దేవాయసం మా ప్రభావ కొరకై వేచి చూస్తున్నాడు మా ప్రభావ ప్రతి మీకు సాయం ఉన్నదాన్ని బట్టి ఇస్తూ వస్తున్నాడు ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించ బిడ్డగా ఉంటకు సాయం చేయడం మా ప్రభావ దేవాయసా ఎవ్రీ టైం మీ గురించి దేవామయం మీ నడవడకల్లో మీ ఆగ్నలో దేవామయం వెళ్ళటకు సాయం చేయండి మా ప్రభావ వాక్యం బోధించేవా నోటు ద్వారా మాట్లాడండి మా ప్రభా ప్రత్యేక హృదయంలో దేవాన్ని ఆటబడాలి మా ప్రభావ దేవ చేసే కార్యాలు ప్రతి ఒక్కటి ఎవరి టైం దేవ మీద దృష్టించుకొని చేయటం మా ప్రభావ ఇచ్చిన వంశం నాటి నీకు వందనా సూత్రాలు దేవాసి మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా మా వాక్యంలో పశుదాశత నింపండి మా ప్రభా మీరే తోడైంటారని త్వరగా రాబోతున్నేసి పెట్టన్ ఈ రోజు మన అంశం వచ్చేసి క్రైస్తవుడు నాలుక క్రిస్టియన్ టంగ్ అనమాట క్రిస్టియన్ టంగ్ గురించి మనం ఈరోజు మాట్లాడదాము సో మనము ఏ విధంగా మనం జీవిస్తున్నాము డే టు డే లైఫ్ లో మనం ఏ విధంగా ఉంటున్నాము సో ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది యాకో చాలా మంచిగా చెప్పిండు అన్నిళ్ళ కొరకు ఆయన చెప్తుండే ఏంటంటే అన్నిల కొరకు ఆయన ఇక్కడ హెచ్చరిస్తుండడు అన్నిల కొరకి ఆ తన ఇక్కడ ఏం చెప్తుండంటే అన్నిల దేశం ఎందు ఉన్న వారి నిర్దేశించి ఇక్కడ రాసిండు అనమాట వాళ్ళ అన్య దేశం ఎందు చెదిరియు ఉన్నారు అన్య దేశాలలో ఉండి చెదిరిపోయి వారి యొక్క ప్రవర్తన వారి యొక్క క్రైస్తవ గుణం తీసివేసి వాళ్ళు నాలుక చేత ఎంతో పాపక్రియలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం చూస్తే మనము యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినం మెయిన్ మెయిన్ పిల్లర్ ఇక్కడ ఉంది మనకి వచ్చేసి ఐదో అధ్యాయంలో చూస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వచ్చేసి అలాగ నేనే కూడా చిన్న అవయవమైనను బహువ అదిరిపడును ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైనాడు తగుల పెట్టాను సో ఏంటంటే మన అవయములలో చిన్న అవయవం మన ఓవరాల్ బాడీలో ఆ అవయవం లేకున్నా కూడా మనం ఈరోజు బ్రతుకుతాం ఆ నాలుక లేకున్నా కూడా మనము అంటే మాట్లాడకున్నా కూడా మనం ఈరోజు బ్రతికే స్థితిలో ఉన్నాము సో ఏంటంటే గుండెని తీస్తే మనము బ్రతకలేము ఆ నాలుకే తీస్తే మనం ఈరోజు బ్రతకగలుగుతాము సో ఆ బ్రతకగలిగిన ఆ నాలుక ఏంటంటే చిన్న అవయమై ఉన్నది ఈరోజు మనకి చిన్న అవయవం ఆఫ్టర్ ఆల్ చిన్నది అనమాట చిన్న మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనం నాలుకతోటి ఏమేం చేస్తాం ఈరోజు పనులు మనము నాలుక తోటి టేస్ట్ చూస్తాం ఫుడ్ టేస్ట్ చూస్తాం ఎలా ఉందని నాలుక తోటి మనము మాట్లాడుతుంటాము ఎవరితో ఏం మాట్లాడుతున్నాం మనం మనం వివేచించి మాట్లాడుతున్నామా మనం ఏంటంటే వినుట వినొచ్చు విస్తారమైన మాటలు చేసినప్పుడు దాంట్లో మనము దుష్టత్వంలో ఈరోజు పడిపోతున్నాము సో మన ఫ్రెండ్స్ తోటి కానీ ప్రతి ఒక్కరితో విస్తారంలో మనము మాట్లాడుతుంటాం ప్రతి ఒక్కరితోటి మనము ఇంత జాలీగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం చిన్న పిల్లలు చూడండి ఈరోజు మనం ఏమైనా చెప్తే వాళ్ళు చేయరు సో వాళ్ళకి ఏం చెప్పాలి మనము వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలి నానా ఇది అంటే అప్పుడు తెస్తారు సో వాళ్ళకు అది తీసుకురా అంటే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా రివర్స్ మనకు చూస్తుంటాడు అంత షార్ప్ అయిపోయారు ఈరోజు పిల్లలు షార్ప్ అయిపోయి మనకే మన పెద్దవాళ్ళని ఈరోజు మర్యాద కూడా ఇస్తలేరు అటువంటి నాలుక మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం క్రైస్తవ నాలుక మనం క్రైస్తవలో ఉన్నాము ఎంతో తగ్గించుకుంటే అంత మంచిది అంత ఇచ్చిస్తాడు దేవుడు కానీ ఈరోజు మనము క్రైస్తత్వంలో ఉండి మనం ఈరోజు తగ్గించుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా లేకుంటే ఇంకా వేరే మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము ఈరోజు చెప్తున్నాం ఇక్కడ చూస్తే ఏమంటుండవు నాలుక చిన్న అవయమైన బహుగా అదిరిపడును ఇంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టింది ఓవరాల్ గా అడవి ఇంత కొంచెం ఒక్క నిప్పున్నా కూడా విస్తారమైన అడవిని తగలబెడుతుంది సో నాలుక కూడా ఈరోజు ఈ యొక్క చిన్న నాలుక ఈరోజు పెద్ద పెద్ద ప్రతి ఒక్క దాంట్లో చిచ్చు రేపుతుంది ఆ నాలుక ప్రతి ఒక్కరికి ఏంటంటే హార్ట్ బ్రేక్ అవుతుంది ప్రతి ఒక్కరి మనసులో విరిగిపోతున్నాయి అనమాట ఈరోజు నాలుకని ఇది మంచిదైతే ఓవరాల్ గా ప్రతి ఒక్క దాంట్లో మనము మంచిగా ఉంటాం అనమాట సో చిన్న అవయము లేని మాలిక దానికి బుక్క ఉండదు ఏముండదు ఓవరాల్ గా ఉంటది సో దాన్ని తోటి మనం ఈరోజు ఓవరాల్ గా ప్రతి ఒక్క సంఘాలలో ప్రతి ఒక్క దాంట్లో చిచ్చు పెట్టి మనము ఈరోజు ప్రతి ఒక్క దాన్ని ఈరోజు అడవిని కాల్ చేస్తున్నాం అనమాట సో మనం ఏం చేస్తున్నాం మనము మన నాలుకే ఎందుకు అలా ఏ విధంగా లోకం దృష్టిలో వెళ్తుందా లోకం లోకం చేసే ప్రవర్తన కావాలా లోకం వాళ్ళు చేసే చూడాలా నువ్వు లోకంలో ఎలా జరుగుతుందో దాని గురించి నువ్వు చర్చించడం అనవసరం లోకంలో ఎన్నో అవుతుంది ఏదో ఏదిగా అవుతుంది దాని గురించి మనకెందుకు మనము ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క వినయంతో ఉన్నాడు యేసు ప్రభు వారు ఇక్కడ ఎవరు చెప్పినా కూడా ఆయన నువ్వు అన్నట్టే నువ్వు యూత్లకు రాదు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు ఓవరాల్ గా ప్రతి ఒక్క దాంట్లో మనం ఏంటంటే ఈరోజు క్రిస్టియన్స్ చాలా మంది తమ తమ దూషణ ద్వారా తమ ప్రతి ఒక్కటి ద్వారా వాళ్ళు ఈరోజు పట్టుబడుతున్నారు ఎందుకు పట్టుబడుతున్నారు వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే వివేకము లేదు వివేకము లేక ఆ ఏంటంటే లేక వాళ్ళు ఈరోజు ఏంటంటే ప్రతి దాంట్లో మనం పట్టుబడుతున్నారు అటువంటి పట్టుబడకుండా మనము ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఎలా మాట్లాడతారో అలానే బయ బయటికి వచ్చినా కూడా వాళ్ళు అదే ప్రవర్తనతో ఉంటుండ్రు సో ఓవరాల్ గా నీ యొక్క బేసిక్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ విధంగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు ఏ విధంగా ఇంట్లో మాట్లాడినట్టు బయట అవి మాట్లాడడం కరెక్ట్ కాదు సో బయట మాట్లాడినప్పుడు నువ్వు ఓవరాల్ నిదానించి ప్రతి ఒక్క దాన్ని ఆలోచించి జవాబు చెప్పాలి ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎల్డర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఓవరాల్ గా వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు అంత క్యాజువల్ గా ఉంటారు క్యాజువల్ మోడ్గా ఉంటారు సో ఏదంటే అది మనం ఈరోజు చెప్తున్నాం యంగ్స్టర్స్ అయితే ఓవరాల్ గా ఈరోజు చర్చిలో చూస్తే ప్రతి ఒక్కరూ మనం ఏంటంటే వస్తున్నారు కానీ వాక్యం ఇనడం లేదు ఓన్లీ మ్యూజిక్ వరకే ఓన్లీ మనకి ఏంటంటే సాంగ్స్ అయ్యే వరకే వాళ్ళు చర్చిలో ఉంటారు సాంగ్స్ అయిపోయినాక వాళ్ళు వాక్యం వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడిక్కడ బెంచ్ మీద కూర్చొని అక్కడ చెట్టు కింద ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఎందుకు వాక్యం అనేది వాళ్ళకు పడదు వాక్యం అనేది వాళ్ళు ఈరోజు ఎందుకు ఇంటలేరు సో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు నా బాబు నా యొక్క పాప ఎక్కడుంది చర్చకి వచ్చినాక వాక్యం వింటుందా వాక్యం నేర్చుకుంటుందా ఒక డైరీ పెట్టండి రోజు ఎవ్రీ సండే పాస్టర్ ఏం చెప్పిండో అది రాసుకొని నాకు ఈ చూపెట్టు ఈ వర్సస్ అని చెప్తే వాళ్ళు ఎవ్రీ టైం ఎవ్రీ సండే వాళ్ళు అక్కడనే కూర్చొని రాసుకుంటారు అటువంటి టెస్ట్ లేకుండా ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్రెండ్స్ని కలిసినట్టు అందరిని కలుసుకొని ఆడ ప్రతి ఒక్కొక్కటి కూర్చొని వాళ్ళు ఈరోజు విస్తారమైన మాటలు మాడి చోదంలో వాళ్ళు వెళ్ళిపోతురు చాలా మంది అట్లా అవి కూడా చాలా మంది చర్చకు రాకుండా ఎక్కడో ఏదో స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు సో ఓవరాల్ మన యొక్క ఎల్డర్స్ అయ్యండి మన యొక్క పిల్లలకు మనము ఈరోజు అది నేర్పిస్తున్నామా పిల్లల యొక్క విషయంలో మనం ఏం చెప్తున్నాం పిల్లల యొక్క విషయంలో మనము ఏం చెప్తున్నామా అండ్ ఆల్సో మనము ఎలా మాట్లాడుతున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఈరోజు ఇక్కడ చూస్తే మూడో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు చూద్దాము నా సహోదరుల బోధకుల మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండెడి సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదాము అంటే మనము బోధిస్తుంటే ఎన్నో తప్పులు తరులుతుంటాయి బోధిస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తలేము ఈ ఎంతో మంది ప్రతి ఒక్కరు బోధకులు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విధంగా దే విల్ అడ్మైర్ అంటే వాళ్ళు చూస్తున్నారు అట్లా అట్లా చూసి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లా చెప్తున్నారు అనమాట సో ఏంటంటే ఒకరు మనసుకి అత్తుకోవాలి వాళ్ళనే పొగడము వాళ్ళనే నువ్వు అది ఉంది ఇది ఉంది అని ఈరోజు గా ఏంటంటే వర్షిప్ చేస్తున్నారు ఓవరాల్ గా క్రిస్టియన్స్ వచ్చినప్పుడు నువ్వు కారు నీకు జీతం ఎక్కువైతుంది నీకు మంచి జాబ్ దొరుకుతుంది సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది నెలకి ఇన్ని లక్షలు నువ్వు అటువంటి ప్లేజింగ్ ఉంది కానీ నువ్వు ఎట్లా జీవిస్తావు నువ్వు ప్రవర్తన ఏంది నీ హృదయం ఎక్కడుంది నువ్వు ఎవరిని చూస్తున్నావు నీ యొక్క కళ్ళు చూపు ఎక్కడుంది నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎక్కడుంది ఆ థింకింగ్ అనేది ఈరోజు స్టాప్ చేస్తలేరు చెప్తురు బోధకులు ఒక్కొక్క వేళ చెప్తురు కానీ ఏంటంటే ఈరోజు అట్రాక్టివ్ ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరకి ఈరోజు ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఉంది సో నిన్ను పొగుడుతుండంటే నువ్వు అక్కడ వెళ్ళాల్సింది అనమాట నేను పొగుడుతుండంటే ఈరోజు నువ్వు అక్కడ వెళ్తున్నావు ఆయన మాటలతోటి నీకేం చేస్తుండు ఒకటి వేస్తుండు ఒకటి ఏంటంటే ఇప్పుడు కబ్జా కబ్జలు చేస్తుండి నిన్ను అంటే నిన్ను అక్కడ ఆగ ఆగేస్తుండు నువ్వు బైబుల్నే వదిలేసి నువ్వు అక్కడనే ఉంటున్నాం అనమాట నువ్వు బైబుల్ నువ్వు ఎప్పుడు చదువుతావు నేను నాలుక తోటి ఏం చేస్తున్నావు నువ్వు క్రైస్తవ నాలుక దురాశకు ఆశ ఉంది ప్రతి ఒక్కటి ఉంది మన ప్రతి ఒక్కటి ఉంది జీవ డంభం ఉంది ప్రతి ఒక్కటి ఉంది లోక ఆశలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మనలో ఉంది కానీ అక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క గాలం వేసే వరకు మనం అక్కడనే ఉంటున్నాం అక్కడనే ఉండి ఈ చర్చి బాగుంది మనం ఎవ్రీ టైం ఈ చర్చికే వద్దామని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా అడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళకి సో అట్లా అడిక్ట్ కాకుండా ఏంటంటే మనం బోధకులం అయ్యింది మన కఠిన పరీక్షలు ఉంటాయన్నమాట కఠిన తీర్పు పొందుతామని తెలుసుకొని వీళ్ళు అనేకులు ఏమంటుండే ఇక్కడ చేప భక్తుడు బోధకులు కాకండి ప్రతి ఒక్క టైంలో అంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనము సాఫ్ట్వేర్ చెక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎయిర్స్ వస్తుంటాయి అనమాట ఎయిర్వల్స్ బగ్గు క్రియేట్ అయింది మనం మైక్రోసాఫ్ట్ లో దాంట్లో ఒక బగ్ వచ్చింది అనమాట బగ్ వస్తే ప్రతి ఒక్కరు ఎందుకు ఆగిపోయారు ఆ సిస్టమ్ అనేది రన్ అవుతలేదు సో మనము మనుషులు చేసిన సిస్టమ్ ని మనము వన్ డే ట్వెల్వ్ అవర్స్ టు ఎయిటీన్ అవర్స్ వరకు అది ఆగిపోతే మనం రెక్టిఫై చేస్తలేము సో మనము మనల్ని చేసిన దేవుడు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు ఎక్కడ స్ట్రక్ అవుతున్నావు ఎక్కడ స్ట్రక్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అవుతున్నావు సో మనం మనం థింకింగ్ చేసుకోవాలి మనం మనం పరీక్షించుకుందాం ఈరోజు మనం ఎక్కడెక్కడ ఆగిపోతున్నాము ఏ విషయంలో మనము ఇక్కడ మనం ఆగిపోతున్నాం కఠినమైన చర్యలు ఉంటాయి మనకు బోధకులమైన మనము మనకు మన పిల్లలకు కానీ మన చర్చిలో కానీ ఎక్కడైనా కానీ మనం వే ఆఫ్ బిహేవియర్ మన వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలన్నాడు ఆ క్రీస్తు అక్కడనే ఉంటాడు కానీ మనము వేరే సాతాను పూలు ఈ రోజు నడుచుకుంటున్నాం సాతాను పోలు ఎందుకు నడుచుకుంటున్నారు అంటే లోక పాషలు మనలో ఎక్కువ ఉన్నాయి లోక పాషలు లోకం తట్టు ఎక్కువ మనము తిరుగుతున్నాం లోకం తట్టు తిరుగుతూ అప్పుడు ఏమవుతుందో దేవునికి శత్రువు అవుతున్నాం లోకం తట్టు తిరగకుండా మనం ఏం చేయాలి దేవుని తట్టు ఈరోజు తిరగాలి ఎన్నో విషయాలు ఉన్నాయి సో మైక్రోసాఫ్ట్ ఆగిపోయినప్పుడు ఓవరాల్ గా ట్రైన్స్ ఏరోప్లేన్స్ అన్ని ప్రతి ఒక్కటి ఆగిపోయినాయి అవర్స్ వరకు ఆగిపోయినాయి సో అక్కడ ఏంటంటే మరొకసారి రీస్టార్ట్ కావాలి రీస్టార్ట్ అయింది అక్కడ మనం కూడా ఏంటంటే మన లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రశ్న ఇస్తారు ఒక్కొక్కరి దగ్గర మనకు చెప్పి అక్కడ మనల్ని స్టాప్ చేస్తుంటారు మనం ఏది ఏది నిజము ఏది అబద్ధము మనము తెలుసుకోవాలి మాటల ద్వారా వాళ్ళు హృదయంలో ఒకటి ఉంటుంది బయటికి మాట్లాడేది ఇంకొకటి ఉంటుంది సో వాళ్ళు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షూ డా క్వశ్చన్ యుఎస్ఎల్ మనం క్వశ్చన్ వేసుకోవాలి వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు వై ఈజ్ టాకింగ్ లైక్ దట్ అంటే ఎట్లా ఎందుకు ఎట్లా మాట్లాడుతుడు మనతోటి మనకి ఎందుకు ఇంత ప్రేమగా చెప్తుడు ఎందుకు ఇంత మనల్ని ప్రోత్సహిస్తుండు వై వాట్ ఈజ్ దిర్ రీజన్ బియైండ్ దాని వెనకాల ఏం రీజన్ ఉంది దాని వెనకాల ఏం కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి ఈ రోజుల ప్రతి ఒక్క సన్ ప్రతి ఒక్కరికి ఏం చేయాలి వాళ్ళకి ఏం చేయాలి కలెక్షన్స్ కావాలి కలెక్షన్స్ కోసం ఈరోజు ప్రతి ఒక్కరు స్టేజ్ పైన టీవీ పైన ప్రతి ఒక్కరు ఏం చేస్తు తమ నంబర్ ఇచ్చి గూగుల్ పే ఫోన్ పే ఈ రోజు చేయమంటారు కానీ అది దేవుని కొరకు వాడబడుతుందా మనం ఆలోచించినమా దేవుని కొరకు వాడబడిందా లేదా అని నువ్వు అక్కడ స్ట్రక్ అవుతున్నావు స్ట్రక్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే నీకు బోధకుడు అయిన నువ్వు ప్రతి ఒక్కరు బోధిస్తుంటారు ప్రతి ఒక్క బోధనలో కఠినమైన తీర్పు ఈరోజు ఉన్నది అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము ఎవడైనా మాట ఎందుకు తప్పినడలా వాడు లోపం లేని తన సర్వ శరీరము స్వాధీనం ఉంచి కొన్ని కొన్న శక్తి గలవాడగను సో ఈరోజు ఏమంటున్నా అంటే మనం ఏం చేస్తున్నాం అనేక విషయంలో మనందరము తప్పిపోతున్నాము మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము అని చెప్దాం డే టు డే లైఫ్ లో అనేక విషయంలో ఓవరాల్ గా డే లైఫ్ ఓపెనింగ్ నుంచి లేవంగానే మనం ప్రాధాన్య చేస్తాము మన యొక్క ప్రతి ఒక్క దాంట్లో మనము ఫస్ట్ ఫస్ట్ మనం వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఎక్కడైనా కూడా మనం ఆఫీస్ లో మాట్లాడినా కూడా ఇక్కడ కూడా ఒక్కోసారి మనం ఏం చేస్తున్నాం అబద్ధం ఆడుతున్నాం డే డే ఎండ్ వరకు ఓవరాల్ గా ఫిఫ్టీ టు సెవెంటీ ఒక్కో అబద్ధం ఆడితే దానికి కప్పిపుచ్చుకోనికి రెండోసారి మూడోసారి ఇట్లా మనము ఆఫీస్ లో మన పేరెంట్స్ తో కానీ మన రిలేషన్షిప్ లో కానీ నైబర్హుడ్ లో కానీ ఎవ్రీ టైం మనము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే అబద్ధాలు ఆడుతున్నాం ఫోన్లలో కూడా మనకి ఈరోజు వారు ఎక్కడో పందగుట్టలు ఉంటే వారు ఏం చెప్తున్నారు సికింద్రాబాద్ ఉన్నాయి ఇక్కడ చెప్తాడు సో ఓవరాల్ గా అన్ని టైంలో మనం ఈరోజు అబద్ధం ఆడుతుంది ఏంటంటే నాలుక ఆ నాలుక ఏం చేస్తుంది ప్రతి ఒక్క దాంట్లో అందరిని ఆకర్షించి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని ఈరోజు చెప్తుంది ప్రతి ఒక్క దాంట్లో మనము తప్పిపోచున్నాము మన శరీరంలో టాప్ టు బాటమ్ మన తలన నుంచి అరికాల వరకు మన ప్రతి ఒక్క చేతులే కానీ కాళ్ళే కానీ హృదయమే కానీ మన కళ్ళే కానీ చూపే కానీ ప్రతి ఒక్కటి ఈరోజు తప్పిపోతుంది మన లోపం తట్టు ఈరోజు ఆకర్షిస్తున్నాం లోకంలో ఏముంది ఈరోజు లోకంలో చూస్తే ప్రతి ఎంటర్టైన్మెంట్ లోకంలోనే ఉంది మన మన దగ్గరలో లేదు మన లేని దానికి మనకి ఏం చేస్తున్నాం అక్కడ మనము పరుగులు తీస్తున్నాం నాకు అది కావాలి ఇది కావాలి కంప్యూటర్ గేమ్స్ అది కావాలి ఇది కావాలి చూపుతోటి మనం ఏమేమో చేస్తున్నాము కానీ అవన్నీ అడిక్ట్ కావద్దు నాలుక తోటి చూపుతోటి ప్రతి ఒక్క దానితోటి మనం ఈరోజు అడిక్ట్ అవుతున్నాం అడిక్ట్ అయ్యి అది ఏం చేస్తున్నాం తప్పకపోవచ్చున్నాము ప్రతి ఒక్క దాంట్లో మనం ఈరోజు తప్పిపోచును ఎవడైనాను మాట ఎంత తప్పిన ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడవును ఇక్కడ ఏం చెప్తున్నా అంటే హాలెలుయా మనం ఏం చేయాలి మాట ఎంత తప్పొద్దు తప్పిన అట్టివాడు లోపము లేనివాడై మాట తప్పొద్దు ఎవ్రీ టైం మనం ఏదైనా మాట ఇస్తే అది తప్పని వాడు లోపం లేనివాడై ఈరోజు లోపం ఉందంటే ఎవరికి ఉంటుంది లోపం ఉందనుకో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కొందరికి చెయ్యి బాగుండదు కొందరికి కాళ్ళు బాగుండదు సో వాళ్ళని లోపం అంటారు ఆ లోపం లేని వాడే అంటే నువ్వు మాట ఎందుకు కూడా తప్పకుండా ఉన్నావనుకో మనకు లోపము లేదు లోపం లేకుండా మనము ఉండాలి ఈరోజు లోపం లేని వాడే తన సర్వ శరీరం స్వాధీనం ఉంచుకున్న శక్తి గురుములు మనకు లోబోటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంత ఈ ఈ రోజులలో మనం ఏం చేస్తామంటే ఓల్డెన్ డేస్ నుంచి మనకు గుర్రాలు ఉన్నాయి గుర్రాలు అనికేం చేస్తున్నారు అది మాట వినకపోతే దానికి ముక్కు ఏం చేస్తారు కళ్ళం సో ఈ రోజు నువ్వు మాట తప్పితే నీకే కళ్ళం సో ఈ రోజు నువ్వు మాట తప్పుతున్నావు అబద్ధం ఆడుతున్నావు ఆకర్షిస్తున్నావు ఎట్లెట్లో చేస్తున్నావు సో ఏ చేసినా కూడా నేను ఎవరు ఏమంటలేరు అతిశయపడుతున్నావు నేను నాలుకై నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు అతిశయపడుతున్నాయే నేను ఆయుషా బోలా మే ఆయుషా బోలా ఏసా బోలా అంటవు సో ఇట్లా చెప్పినా అట్లా చెప్పిన అని తోటి చెప్తుంటావు కానీ ఏం చేయాలి ఈరోజు నీ నీ యొక్క నాలుకకి కళ్ళం ఎట్లా వేస్తారు నాలుకకి కళ్ళం వేస్తు దేవుడు అన్నాడు మనకి ఈరోజు నాలుకకి ఆ యొక్క కళ్ళం వేస్తారు గుర్రంలోకి ఓల్డెన్ డేస్ లో కళ్ళం వేసి అది ఎక్కడ ఇట్లా కళ్ళం ఇట్లా ఎంకా గుంజితే ఆ ముక్కులో ఏమవుతుంది నొప్పులు వేస్తుంది నొప్పులు వేసి అది రైట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పోతుంది సువరాలు అటువంటి యొక్క ప్రక్రియ ఉంది మన దగ్గర అటువంటి సిస్టమ్ ఉంది మన దగ్గర అటువంటివి మనకు ఆ నోరు లేని జీవులకే మనము కళ్ళ మేస్తాము నీకు నోరు ఉంది ప్రతి ఒక్క విచక్షణ జ్ఞానం ఉంది నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ సో ఓవరాల్ గా నువ్వు ఇంకా ఎట్లుండాలి నువ్వు ఈ రోజు నువ్వు కళ్ళ ఉంటావా నీ ముక్కు కూడా లేదంటే నాలుక కూడా నోరు ధరిసి దానికి ఒక అప్పుడు మనం మాట్లాడతామా మాట్లాడము ఓవరాల్ గా ఇక్కడ దేవుడు గుర్రంకే కాదు మనం కూడా కళ్ళం వేసుకోవాలి కళ్ళం వేసుకొని ఎవ్రీ టైం నోరు మాట దొరలకుండా మనము ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి మాట్లాడితే ఏమవుతుంది అప్పుడు ప్రతి ఒక్క మాటలో మనవు తప్పుబడవు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు తప్పిపోవు నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతే త్రిప్పుదురు కదా ఓడలు కూడా చూడండి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిల చిన్నదూ చుక్కాని చేత తిప్పబడును అంటే ఓవరాల్ గా ఓడ కూడా చిన్నగా ఉంటది ఓడ చిన్న ఉంటది అది వెళ్ళేటప్పుడు ఆ పెను కోసంకి అటు ఇటు తంలాడుతుంటది తనలాడినప్పుడు ఆ యొక్క పట్టుకొని తిప్పినప్పుడు అది డైరెక్షన్ ఏ డైరెక్షన్ పోవాలో ఆ డైరెక్షన్ అది వెళ్తుంటది ఓవరాల్ గా కూడా కంట్రోల్ చేసినాం మనం సో మనం నాలుకనేందుకు ఈ రోజు కంట్రోల్ చేసేలేము నాలుకను మన మాటలని మన యొక్క తలంపులను మన చేష్టలని మన పరుగులని ఎక్కడెక్కడో మనం ఉరుకుతుంటాం ఎక్కడెక్కడో మనం వెళ్తుంటాము ఎక్కడెక్కడో ఎవరెవరో చూసుటము కానీ మన హృదయంలో వేరేదో అనుకుంటుంటాము కానీ అటువంటివి మంచిది కాదు ఇక్కడ చూస్తే ఇంకొకటి చూస్తే ఇక్కడ సిక్స్త్ వర్ష చూస్తే మూడో అధ్యాయము ఆర వచ్చినం చూస్తే నాలుక అగ్ని నాలుక మన అవయంలో ఉంచబడును పాప ప్రపంచమైన సర్వ శరీరములకు మాలిన్యం కలుగజేయొచ్చు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టుచు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును ఏం చేస్తుంది కదా అలాగ నాలుక కూడా చిన్న అవిన బహువ విస్తారమైన అడవిని తగలబెడుతుంది నాలుక అగ్నియే మన నాలుక ఏంది ఈరోజు అగ్ని అంట నువ్వు మాట్లే మాట్లాడే మాటలు ఎదుటి హృదయంలో అగ్నిగా అది మండుచుంటుంది అగ్నిగా మడచుడు చూసుకొని మనము ఈరోజు మాట్లాడాలి మనం ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నాం ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నాము నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరం మనకు మాలిన్యం కలగజేయచ్చు అంటే ఒక నాలుక వలన సర్వ శరీరం ఈరోజు ఏంటంటుంది మాలిన్యం అవుతుంది మీ యొక్క నాలుక కరెక్ట్ ఉంటే నీ శరీరం అన్నది కరెక్ట్ ఉంటుంది ఆ నాలుక తోటే నువ్వు శరీరంలో ప్రతి ఒక్క అవయము ఈరోజు తప్పిపోతుంది ప్రతి ఒక్క అవయవము దేవుడిలో ఈరోజు తప్పిపోతుంది ఆ నాలుక ద్వారానే నువ్వు ఏ విధంగా నువ్వు ఈరోజు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు ఎవరితో ఏం చేస్తున్నావు ఈరోజు ప్రతి ఒక్కటి ఈరోజు దేవుని దగ్గర అప్ప చెప్పాలి అప్ప నువ్వు ప్రతి ఒక్క పాపం నుంచి నువ్వు ఈరోజు విడుదల పొందుతున్నావు ప్రకృతి చక్రమును చిచ్చు అది నరకం చేత చిచ్చు ఏం చేస్తుంది నరకం చేత నాలక ఏం చేస్తుంది చిచ్చు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా నాలుక వలన చిచ్చు వస్తుంది సో ఇల్ ఇల్లాలు ఇంటిని చదువుకోవాలి సో ఇల్లాలే ప్రతి ఇంటిని చదువుకోకుండా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చిచ్చు పెడుతుంటే ప్రతి ఒక్క ఇల్లు ఏం చేస్తుంది ఈరోజు నష్టం అవుతుంటది సో ప్రతి ఒక్క దాంట్లో మనం నాలుక మాట్లాడుతున్నాం ఇంకా చూస్తే మృగ పక్షి ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాదవు సాధు ఆయను కానీ ఏం చేస్తు మృగ సర్ప జలచర్యలతో ప్రతి జాతియో నరజాతి చేత సాధు కాజాలవు సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకకు నాలుకను సాధు చేయ నేరాడు ఏం చేస్తుండు సాధు జంతువులు ఉన్నాయి ఈరోజు సాధు జంతువులు సాధు చేసుకుంటున్నాయి కానీ ఏ నరుడు ఈరోజు ఏం చేస్తుండంటే నాలుక చేత సాధు చేయడు సాధు చేయడు సాధు జంతువు అంటే మన ఇంట్లో డొమెస్టిక్ ఎనిమల్స్ అనమాట మన డాగును పెంచుకుంటాము క్యాట్ నుంచుకుంటాము ఇంకా రకరకాలుగా మనము ఈరోజు పౌరాలు మెచ్చుకుంటాము ప్రతి ఒక్క దాన్ని నువ్వు పెంచుకుంటున్నావు కానీ సిమోను మెంచుకుంటావు అది నాన్ వెజిటేరియన్ సిమో మెచ్చుకుంటావా పెంచుకో అది ఎందుకు మెచ్చుకుంటాం అంటే డొమెస్టిక్ ఎనిమల్ కాదు వైల్డ్ ఎనిమల్స్ అవన్నీ ఆ వైల్డ్ ఎనిమల్స్ ఈరోజు ఏంటంటే నీ దాంట్లో నీ నాలుకలో డొమెస్టిక్ ఎనిమల్స్ అనేది లేదు సాధు జంతువులు అనేది ఈరోజు నీ యొక్క నాలుకలో లేవు ఎవ్రీ టైం వైల్డ్ నువ్వు బిహేవ్ అవుతున్నావు ఆ యొక్క వైల్డ్గా బిహేవ్ చేస్తుంది ఆ నాలుక విషయంలో ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు అంటే గంభీరంగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు రియాక్ట్ కాకుండా ఏంటంటే సమాధానంతో అది వెళ్ళాలి యాక్చువల్లీ ఇది ఏంటంటే సాధు జంతు నరుడు నాలుక సాధు చేయ నేరడు అంటే సాధువు చేస్తలేడు అంటే ప్రతి మంచి మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మితంగా మాట్లాడితే అప్పుడు అందరికీ మంచిగా కొందరు ఏమంటారు టాకటివ్ మాట్లాడతారు కొందరు చాలా నేనే పర్ఫెక్ట్ అని ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువ మాట్లాడేసి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు చిక్కిపోతారు అనమాట సో మనం ఏంటంటే మితిగా మనము మాట్లాడదు మన యేసు కూడా శాస్త్ర పరిశీలు ఏ క్వశ్చన్ వేసినా కూడా అస్సలు మితిగా మాట్లాడాలి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చిండు నువ్వు అన్నట్టే అదే కానీ ఇదే చెప్పింది కానీ వాళ్ళతోటి ఎక్కువ జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళతోటి తర్కవాదంతో చేయలేదు ఎవ్రీ టైం ఆయనని శోధించాలని చూసిరు చూ చూచారు ఎక్కడ దొరుకుతాడు యేసు ప్రభు ఎప్పుడు పడతాం మనము ఆయనని ఆయన అన్నా కాయపా వాళ్ళందరూ ఏం చేస్తారు వెయిట్ చేస్తారు సో ఆయన ఎప్పుడు దొరుకుతాడు ఏ మాటల్లో చిక్కబడతాడు మోస్ట్లీ ధర్మశాస్త్రం చిక్కబడతాడా ఇంకెక్కడ చిక్కబడతాడని వాళ్ళు వెయిట్ చేస్తారు ఎవ్రీ టైం ఎవ్రీ డే సో త్రీ అండ్ హాఫ్ అవర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు సేవ చేసింది చిక్కబడకుండా సో టైం వచ్చింది కాబట్టి ఆయన చిక్కబడి ఆయన వెళ్ళిపోయాను సో ఇక్కడ ఏంటంటే మాట ద్వారా చిక్కబడలేదు సోవరాల్ గా ఆ యొక్క తండ్రి చెప్పిన యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన ఈరోజు మీ కొరకు నా కొరకు బలి అయినది సో ఆయన యొక్క నాలికే మనం ఈరోజు ఏసి క్రీస్తు వేసి నాలుకే మనలో ఈరోజు ఉండాలి ఆయన యొక్క విధానము ఆయన యొక్క ప్రతి ఒక్కటి డిసిప్లిన్ ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనము నడుచుకోవాలి ఇక్కడ కింద చూస్తే ఇంకేముందంటే ఏ నరుడు నాలుక సాగు చేయ అది మన్నకారమైన విషయంతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే ఏం చేస్తుంది మరణ మరణకరమైన విషయంతో నిండినది ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పినావు అనుకో అది మరణకరమైన ఈరోజు విషయంతో ఈరోజు నాలుక నిండి ఉన్నది ప్రతి ఒక్క దానికి ఈరోజు జవాబు కలదు ప్రతి ఒక్క దానికి నువ్వు జెంటిల్ గా ఆన్సరిస్తావు ప్రతి ఒక్క దానికి నువ్వు ఏం చేస్తున్నావు వైలెంట్ గా ఆన్సరిస్తున్నావు సో వై యు ఆర్ డూయింగ్ లైక్ దట్ ఎందుకలా చేస్తున్నావు ఈరోజు ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అయ్యే అవసరం లేదు సమాధానంగా ప్రతి ఒక్క దాంట్లో భార్య భర్తలు ఉన్నప్పుడు కానీ మా తల్లిదండ్రులతో కానీ మా బ్రదర్స్ తో కానీ ప్రతి ఒక్క సిస్టర్తో కానీ వాళ్ళ ఎంత రేజ్ అయినా కూడా మనం ఏం చేయాలి కామ్ గేయాలి మనం ఎందుకు ఇడున్నామంటే దేవుని బిడ్డలు మనం ఏసు యొక్క బిడ్డలని కాబట్టి ఆ ప్రతి ఒక్కటి క్వాలిటీస్ అనేది ఆయన క్వాలిటీస్ మనకి ఈరోజు ఆయనలోని క్వాలిటీస్ మనం కూడా ఈరోజు ప్రపంచానికి చూపెట్టాలి ఆయన క్వాలిటీ చూపిస్తేనే కదా మనం ఈరోజు ప్రతి ఒక్కటి మార్చగలుగుతాం ఆయన యొక్క క్వాలిటీస్ మన లేకపోతే మనం కూడా వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఆయనకు మనకు తేడా ఏముంది వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు అట్లా వాళ్ళకి ఏం తెలియదు ఆయన కూడా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు నీకు తెలుసు నువ్వు క్రీస్తు తెలుసు క్రీస్తు రక్షపడం తెలుసు క్రీస్తు యొక్క బోధలో నువ్వు ఉన్నావు ఎన్నో వాక్యాలు చెప్పినావు ఎన్నో బోధించినావు అన్నిట్లో నువ్వు ఉన్నావు ఆయన కూడా నువ్వేం చేస్తున్నావు ప్రతి నువ్వు తప్పిపోతున్నావు ప్రతి నువ్వు ఎక్కడెక్కడ నువ్వు వెళ్ళిపోతున్నావు ఓవరాల్ వైలెంట్ తోటే ఆ యొక్క దుష్టత్వం తోటే ఆ సాతాన్ గాడు నిన్ను ఎక్కడ పట్టాలా ఎక్కడ నిన్ను అవాయిడ్ చేయాలా ఎక్కడ నిన్ను అక్కడ నుంచి కట్ చేయాలా ఎక్కడి నుంచి నిన్ను ఆ దుష్టత్వంలో పడేయాలని ఈరోజు పంచున్నాను ఈ కొరకి నిన్ను నన్ను రక్షించిన దేవుడు నిన్ను ప్రతి దాంట్లో సమాధానంతో నిన్ను వెళ్ళమంటాడు ప్రతి దాంట్లో ఎవరు తిట్టినాను ఎవరు ఏం ఊమేసినాను తొరడాతో కొట్టినాను ఎవరు ఏం మన ప్రభు ఏమనలేదు సో నీకు చిన్నగా ఏమన్నా గాయం తగితేనే నువ్వు ఈరోజు డిస్టర్బ్ అవుతున్నావు అది కూడా చనిపోయేంత గాయం కూడా కాదు చిన్న ఒక పిండి ఇట్లా కుచ్చుకుంటే నేను ఈరోజు ఏం చేస్తున్నాడు వైడ్గా రియాక్ట్ అవుతున్నాను సో దే ఆర్ ఆల్సో డోంట్ నో వాళ్ళు కూడా మన కదా అని నువ్వు ఈరోజు రియాక్ట్ అయ్యకుండా నువ్వు వెళ్తే దేవుని యొక్క సమాధానం ఎక్కడ దొరుకుతుంది మనకి దేవుని యొక్క సమాధానములో మనం ఎప్పుడు ఉంటాం మనం దేవుడు సమాధానం కమ్మన్నాడు అందరితోటి అందరితోటి సమాధానం ఉండి మనం నాలుకైన ఈ యొక్క అగ్ని ప్రతి ఒక్క దాంట్లో చల్లార్చుకోవాలి నాలుకే అగ్ని లెక్క రాకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు నాలుకే ప్రతి ఒక్క హృదయాల్లో అగ్ని రేపుతుంది నాలుక నీ యొక్క నాలుకే ఎలా ఉందిస్త నాలుగు ఉందా లేకుంటే దుష్టత్వం నాలుగుందా ఎలా నువ్వు జీవిస్తున్నావు ఈ రోజు డే లైఫ్ లో నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నీ నాలుక తోటి ఎక్కడెక్కడ కుటుంబాలని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండో వాళ్ళందరూ చిల్లబిల్లంగా చేస్తున్నావు ఆ యొక్క నాలుకే ఆ నాలుక తోటి ఎవరెవరి మనసులో హృదయాల్లో నువ్వు నిప్పుల యొక్క రేప్తును నీ యొక్క నాలుక చిచ్చు పెడుతుంది ప్రతి ఒక్క దాంట్లో ఆ నాలుకను ఈరోజు నువ్వు వాయిడ్ చేయాలి నాలుకని ఈరోజు నీ యొక్క క్రీసు వేసి యొక్క నాలుకలో నువ్వు ఈరోజు ఉండాలి క్రీస్ పోలిన నాలుక ఈరోజు నీలో తెచ్చుకోవాలి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే అది నిరల్గమైన దుష్టత్వమే ఏం చేస్తుంది ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ లో మనం మాట్లాడేస్తాం ఈరోజు నిరంగరంగా తెలుగు మాట్లాడతాం ఇంగ్లీష్ మాట్లాడతాం హిందీ మాట్లాడతాం సో ఎన్ని లాంగ్వేజెస్ అన్నిట్లో అనర్గలంగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం అనర్గలంగా మాట్లాడినప్పుడు ప్రతి దాంట్లో మనము దుష్టత్వంలో మనము పడిపోక తప్పదు సో అది ఏంటంటే వైల్డ్ గా మనము రియాక్ట్ కాదు దీనితో తండ్రి అయిన ప్రభును దీనితోనే దేవుని కోలికేగా పుట్టిన మనుషులను చెప్పింటుము ఈరోజు హాలలో ఇక్కడ ఏం చేస్తుందంటే తండ్రి అయిన ప్రభుని కూడా ఈ నాలుకతోటి ఈరోజు స్థుతిస్తున్నాము అండ్ ఆల్సో ఏం చేస్తున్నాం అంటే దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శిస్తున్నాం దేవుని పోలికగా మనం పుట్టిన మనుషులను ఈరోజు మనం మనమే ఈరోజు ఆశీర్వదిస్తున్నాము స్థుతిస్తున్నాము ఈ నాలుకతోటి ప్రతి ఒక్క మనము వెళ్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో మనము దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా ఈరోజు తిడుతున్నాం నాలుక తోటి ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో మనము వస్తుందనమాట ఇక ఒక్క నోట నుండి ఆశీర్వాదించినము శాప వచ్చిన బయలు వెళ్ళను నా సహోదరులాల ఇలా ఉండకూడదు అయ్యి ఇక్కడ ఏమంటుడు నా సహోదరులారా ఈరోజు ఇలా ఉండకూడదు ఒకటి నోటితో తిట్టి ఒకటే నోటితో ఆశీర్వాదం వేస్తే అది మనం మంచిగుదా ఈ రోజు మంచిగా లేదు కదా యూ షుడ్ గెట్ ఆశీర్వాదాలే రావాలి ప్రతి ఒక్కటి నోట్లో ఆశీర్వాదాలే ఉండాలి ప్రతి దాంట్లో మనము చిక్కబడుతున్నాం ప్రతి ఒక్క దాంట్లో దానితోటే స్స్తున్నాము దానితోటి ఆరోగ్యం చేస్తున్నాము దానితోటే తిడుతున్నాము దానితోటి ఇంకా వేరే వేరే బ్యాడ్ వర్డ్స్ కూడా మనము యూజ్ చేస్తున్నాం ప్రతి దాంట్లో బ్యాడ్ వర్డ్స్ అనేది మనకు రావద్దు బ్యాడ్ వర్డ్స్ లేకుండా మనం ఈరోజు మన నాలుకలి ఏం చేద్దామంటే దేవునికి అప్పగిస్తాం ఎవరితోటి ఏం మాట్లాడుతున్నాం ఎవరితోటి ఏం చేస్తున్నాం నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరుల అంజూరపు చెట్టును ఒలివ పనులైన ద్రాక్ష తీగన అంజూరపు పనులైన కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు అందులో ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చింది ఏం చేసిండే నీటి బుగ్గుల్లో ఒక్క జల నుండియే తీయని నీరు చేదు నీరు ఒకటేసారి రాదవడ ఇప్పుడు బావిల నుంచి చేదు నీరు తీయని నీరు ఒకటేసారి అది ఏదన్నా ఒకటే వస్తుంది అనమాట తీయ నీరైనా చేయ నీరైనా అది వస్తుంది సో మన నాలుక నుంచి ఏమొస్తుంది శాపవచనం వస్తుంది దేవునితో ప్రార్థన చేస్తున్నాము దేవునితో ప్రతి మనము గోజాడి ఆడుకుంటున్నాము కానీ ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కటి తిట్టుడు దుశ్యత్వంలో మనం ఈ రోజు పడిపోతాం అదే నాలుకతోటి ప్రతి మనము చేస్తున్నాం ఏదో ఒక్కటే చేయాలి ఆశీర్వదించాలి ఆశీర్వదించి మనము క్రైస్తులం కాబట్టి ఆశీర్వదించి ప్రతి సమాధానంతో నడపాలి ఒక్క మాట తోటి వెళ్ళిపోయేదాన్ని దాన్ని ఏం చేస్తున్నాం మనము వైలెంట్ అయ్యి ప్రతి ఒక్క దాంట్లో మనము దుష్టత్వంలో ఈ రోజు పడిపోతున్నాం ప్రతి ఒక్కరు యేసు ప్రభు తెలుసు యేసు ప్రభు విధానాలు తెలుసు అన్ని తెలుసు అయినా కూడా ఏం చేస్తున్నాం మనము ఒక్కరికొకరు చర్చిలో పడదు ఒక్కరొక మాట అంటే ఆ చర్చిలో ప్రతి ఒక్కరు ఇంకొకరు వేరే మాట అంటారు ప్రతి ఒక్కరు ఒరు అసలు లేరు ఈరోజు దేవుడు అన్ని కుర అన్ని నిందలు అన్ని భరించి కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఒక్క మాటకి నువ్వు ఈరోజు చర్చ వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకు అలా దేవుడు యేసు ప్రభు అంతతోడే ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి అక్కడ కూర్చుండు నువ్వు ఎంత ఈరోజు ఆఫ్టర్ ఆల్ పోలికలో ఉన్న మానవుని ఆ పోలికలో ఉన్న మానవునికి ఎందుకు అంతగానము నువ్వు దృష్టిపడతావు అంతగానము ఎగిరిపడతావు ఎందుకు పడుతున్నావు నువ్వు ఏం చూసుకొని అక్షేపడుతున్నావు ఈరోజు నీ ఆస్తి నా ఈ యొక్క తెలివిన దీని గురించి నువ్వు ఈ రోజు అతిశయపడుతున్నావు నీకు జాబ్ గురించా నీకు సాఫ్ట్వేరా నువ్వు ఏంది స్పెషలైజ్డ్ స్పెషలైజ్డ్ అవయాలు నీ దా ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా చేసినరా నీకు అందరికి నీకు ఈ రోజు ఉంది కదా ఆ యొక్క తోటి నువ్వు ఎందుకలా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఆ నాలుక తోటి నువ్వు ఎందుకలా ప్రతి ఒక్కరిని నువ్వు ద్వేషిస్తున్నావు యేసు ప్రభు ఎవరి ప్రతి ఒక్కరికి సమానంగా ఆయన ఇచ్చిండు సో ఈరోజు నువ్వెందుకు ఇయ్యో నీకు ఎందుకు ఏమైంది ఈరోజు ఏది చూసి మనము అతి చేపడుతున్నాం ఎక్కువ ఎక్కువ కూడా తెలివి ఉంటే మనం ఏం చేస్తాం పిచ్చర్లు అవుతారు ఎక్కువ తెలివి కూడా మనకు అవసరం ఎంత ఉండాలో అంత ఉంటే చాలు కళ నాలెడ్జ్ కూడా మనకు నాలెడ్జ్ ఉంటే మొత్తం దాంట్లో నాలెడ్జ్ ఉండి మనము చెప్పాలి సో ఓవరాల్ గా ఇదేంటంటే ఒకటే దాంట్లో కింద ఒకటే దాంట్లో ఎక్కువ తీసు కొత్త మనము శోధనలో ఈరోజు పడిపోతున్నాం అటువంటివి కాకుండా మనం ఎవ్రీ టైం ఎవరితో మాట్లాడినా కూడా శాంతి సమాధానంతో శాంతి సమాధానంతో మాట్లాడి ఎంత కొట్లాడినా కూడా ఏసుకృష్ణామంలో ప్రతి ఒక్కటి గద్దీయాలి ఎవరు కొట్లాడినా కూడా ఎవరు ఏం చేసినా కూడా ఏసుకృష్ణామంలో గద్దీస్తున్నా ఏసుకృష్ణామంలో గద్దీస్తున్నా ఈ బ్రదర్ ని అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు శాంతి అవుతారు మా ఆఫీస్ లో కూడా ఎన్నో సంఘటనలు వస్తాయి నాకు నేను మేనేజర్ కాబట్టి ప్రతి దాన్ని మేనేజ్ చేయాలి వాళ్ళు కొందరైతే అది బ్రేస్లెట్ నిన్ననే తీసుకొని వాళ్ళు ఇరగొట్టుకొని వచ్చేస్తారు ఇది అయిపోయింది మీరు బాక్స్ లో పెట్టినప్పుడు అట్లనే ఉంది అని చెప్తారు సో ఓవరాల్ గా మనకు నాలెడ్జ్ ఉంది వాళ్ళు ఎంత అబద్ధం ఆడతారంటే నన్ను ఇట్లనే అయింది అట్లనే అయింది అని చెప్తారు సో మేము తీసినప్పుడు ప్రతి ఒక్క కెమెరాలో చూపిస్తాం మేము మేము ఇచ్చినప్పుడు ప్రతి మేము కెమెరాలో చూపించి ఆ బ్రేస్లెట్ కానీ చైన్ కానీ ఏదైనా మనం పెట్టి ఇస్తాము ఇంటికి వెళ్ళాలి అట్లట్లయితుంది సో ఓవరాల్ ఏంటంటే ఫోర్టీన్ ఇంచెస్ చైన్ ఉంటే అది ట్వంటీ ఇంచెస్ అయింది సో ఓవరాల్ గా వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వచ్చారు వచ్చినాక మేము పరిష్కారం ఎలా తీస్తాము దానికి రాదు ఎక్స్చేంజ్ రాదు ఏం రాదు వెయిట్ ఇంటర్ వస్తుంది వాళ్ళకి వేస్టేజ్ కట్టేది త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టేది ఓవరాల్ గా మేము చెప్పినప్పుడు వాళ్ళు రియాక్షన్ ఎక్కువ ఉంటుంది రియాక్షన్ ఎక్కువై మా మీద కుట్లానికి చూస్తుంటారు ఓకే మేడం సిడ్ డౌన్ విల్సి వీల్సి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇద్దాం వాళ్ళకు వాటర్ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చినాక టీ ఇచ్చినాక తర్వాత మేము మాట్లాడి దాని యొక్క పరిష్కారం మేము చేస్తాం హెడ్ కి పంపించు ఎక్స్చేంజ్ చేసో తర్వాత మెయిల్ పెట్టి ఒక టూ డేస్ తర్వాత అప్రూవల్ తీసుకొని వాళ్ళకు ఇస్తాం అటువంటి దూషణలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు మనం అటువంటి చేయదు మేము కూడా పొలైట్ గా వాళ్ళకి చెప్తాం వినకపోతే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ మేనేజర్ కి మేము అందించడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు సో మనం ఏంటంటే మన నాలుక తోటి ఏవి ఏమో మనము చేస్తున్నాం ఇంకొక వచనం చూస్తే యాక్చువల్లీ మాకు ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ ఉంది మేము వెళ్ళాలి ఈ వాచనం చూస్తే ఈరోజు ఇంకొకటి వచనం చూద్దాము కామెతలు పదహారు ముప్పై రెండు కామెదే పదహార అధ్యాయం ముప్పై రెండో వచ్చినం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణంలో పట్టుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడిన వాటి తీర్పు ఎక్కువ వశము పరాక్రమశాలిక అంటే దీర్ఘశాంతంగా మనము ఈ ఉండాలి ఏం చెప్పిన నువ్వు దీర్ఘశాంతంలో ఆలోచించి మనం ఈ జవాబు ఇవ్వాలి ప్రతి ఒక్క దాంట్లో దీర్ఘశాంతంగా మనం ఈ రోజు ఉండాలి ఇంకొక వచనం చూస్తే మత వార్త కీడితరలు నూట నలభై ఒకటి మూడు ఎహోవా నా నోటిని కావలించుము నా ప్రజల ద్వారా కాపెట్టింది ఇడ దావిత భక్తుడు చెప్తుండే నా నోటికి కావలించము నా నోటికి ఈరోజు కావలించము నా పెదవుల ద్వారా మనకు నా పెదవులు ఏం మాట్లాడుతున్నాయి ఏం చేస్తున్నాయి నా ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది దానికి ఎహోవా జ్వరంకి కావాలి పెట్టాలి ఈరోజు ఏసు ప్రభు నీ యొక్క నాలుకకి కావాలి నాడు నువ్వు ఏం మాట్లాడినా ప్రతి ఒక్క దాంట్లో అయ్యి అది బయటికి వెళ్ళాలి సో నీ మనసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే కరెక్టా లేదా అని క్వశ్చన్ మార్క్ వేసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదైనా అకౌంట్స్ ఏదైనా కూడా మనం ఏం చేస్తాం ఎర్ర ఫ్రీ ఉంటుంది సో ప్రతి ఒక్క మనము పరీక్షించుకోవాలి మనసులో కానీ బయట మాట్లాడేటప్పుడు కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం పరీక్షించుకొని బయటికి చెప్పినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఎడిటింగ్ జరిగి బయటికి వచ్చేటప్పుడు ప్రతి దానికి సమాధానంగా ఉంటది వేసి పీసుకోకుని పోలి మనం ఈ రోజు నడుచుకొని ప్రతి దాంట్లో మనం ముందుకు సాగుదాం చిన్న మాట ప్రాణం చేసుకొని మనం ముగిస్తాము స్తోత్రం నాయనప్ప నీ పాదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవా వేస్తే మా దేవా మా ప్రభావ ఈ రోజు మాట్లాడిన దాన్ని నీకు వందన స్తోత్రాలు దేవా ఏ సేవ ప్రభావ మా ఉద్యోగాల నుంచి కాచి కాపాడి దేవాయసింహప్రభ ఇప్పుడు సేవలో వెళ్ళిండగా దేవాయసింహ నీకు పరిశుద్ధితో నింపి దేవాస కార్యంలో మేము జరిగించేలాగా చేయండి మా ప్రభావ శయనంలో ఉండటం సాయం చేయండి మా ప్రభావ దాంట్లో దేవాయసింహాప్రభా ద వే వీస్ అవుట్ మా ఏం మాట్లాడుతున్నాము ఏ న్యూస్ ప్రతి సమాధానం ఉంటున్నామా లేదంటే అగ్ని వాళ్ళు ప్రతి మేము కాలుస్తున్నామా అది ఒకటి పరీక్షించుకోవాలి మా మేము మేము ఏ ఏ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాం మా ప్రభా మాకు యొక్క పొలైట్నెస్ ప్రతి ఒక్క కైండ్నెస్ మాకు అర్థం చేయండి మా మీరే మాకు నేర్పించే గురువు మా మాస్టర్ దేవ ప్రతి మేము దేవాయసి మా ప్రభా జీవించి దేవాయసి మా ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దేవా ఎంతో మంది దేవాయసింపు వ్యాధులతో బాధపడుతున్నారు మా వాళ్ళని టచ్ చేయండి మా వాళ్ళ వాళ్ళ నమ్మకం ఉంది మా మేము బాధపడతామని ఆ యొక్క నమ్మకమే వాళ్ళకు దేవాయస్సు ప్రతి ఒక్కటి ఫలాలు ఇస్తారు మా ప్రభా వాళ్ళ నమ్మకంతో దేవాయస్ వాళ్ళు జీవిస్తుంది మా ప్రభావ మీరే సాయం చేయడం మా ప్రభావ ఉదయ్యు కాచి కాపాడి దేవాయప్రభ నా యొక్క మీరే సాయం చేసిన బట్టి స్తోత్రం మా ప్రభా మీరే తోడేంటారని ఇక్కడ ఉన్న ప్రత్యేక బిడ్డను పేరు పెట్టి దేవుంచి ఆశిస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లో ఇస్తున్నా సిస్టర్ ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తున్నా మన ప్రకేస్ క్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చే ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సభాకాలం తోడైండు ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ రాడు సిస్టర్ ప్రైజ్ ఫిజ్లాడ్ రూపాడన్నా